యేసుక్రీస్తు మంచి మనసున్న దేవుడు మాత్రమే కాదు నాకు తన మనసును అనుగ్రహించిన నా మనసిరిగిన మహామనీషి అందువల్లే నా మనసును నావారే అర్థం చేసుకోలేకపోతున్నారే అని బాధ కలిగే సందర్భాల్లో హృదయాన్ని పరిశీలించగల ఆ దేవుని నుండి ఓదార్పు పొందుతున్నా